మహేకమ్రవస్త జ్యేష్టరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆనస్కన్నోతిసాదన శ్రీమహాగణాధిపతాశివసమారంభా శంకరాచార్యమ్యమా అస్మదాచార్యపర్య వందే గురుపరం పరా భద్రం కన్మేభిశ్రృణాము భద్రం పశ్యేమాక్షజత్ర స్థిరైరంగైస్తు వాగుసస్తమూ యేమ దండా స్తిన ఇంద్రో వృద్ధశ్రవాషా విశ్వేడా స్వస్తినస్కార్క్ష్యో అరిష్టనో బృహస్పతిర్దా ఓం శాంతి శాంతి శాంతి తపసా చీయతే బ్రహ్మ తపేన్నమయే అన్నాణో మన సత్యోపాసుృతం సో నిర్గుల పరబ్రహ్మ సత్తాస్వరూపుడు అంటే దేశకాలములకు అతీతమైన సత్త అది నిర్గూడ పరబ్రహ్మ జగత్తేటి దేశకాలముల చేత విభక్తమైన సత్త జగత్తు ఎస్సా ఇప్పుడు బంగారానికి ఆభరణాలకి తయడావుతాయి బంగారము ఒక విశిష్టమైన రూపము ఆకారము ఇత్యాదులతో సంబంధము లేని శుద్ధ లోహం బంగారం ఒక విశిష్టమైన రూపములాగా విడగదు ఇది ఇది రూపము ఇది రూపము ఇది రూపముని వివిధ రూపములుగా ఒకే రూపానికి సంబంధించిన వేర్వేరు ఐటమ్స్ నెంబర్ ఆఫ్ వేర్వేరు రూపాలు సో రూపములుగా బంగారము విడిపోయి ఉన్నది అని మనం నిర్ణయం దాని పేరే ఆభరణ ప్రపంచం సో ఆభరణ ప్రపంచం పుట్టకముందీ బంగ ఆభరణ ప్రపంచం ఉన్నప్పుడు బెంగారనే ఆభరణ ప్రపంచం తొలగిపోయిన తర్వాత కూడా బంగారమే అదేవిధంగా పరబ్రహ్మ నిర్గుణ పరబ్రహ్మ నిర్గుణాన్ని ఎందుకు వెల్సి వచ్చిందంటే మేనిఫెస్టేషన్ సగుణ అవుతుంది అది అట్లీస్ట్ మేనిఫెస్టేషన్లకి కావాల్సిన వ్యవస్థలతో ఉంటే బికమ్స్ సగుణ గుణం ఈజ్ క్రియేషన్ మేనిఫెస్టేషన్ సో విత్ రిఫరెన్స్ టు క్రియేషన్ ఉంది దాన్ని సగుణ అనాల్సి ఉంటుంది సో స్వరూపత నిర్గుణము అంటే స్వరూపత ఒక విశిష్ట లక్షణముని దేనిని కూడా దాని ఎందు ఆపాదించటానికి అవకాశం లేదు ప్రతి నిర్గుణ సో అటువంటి నిర్గుణ పరబ్రహ్మ సత్తా రూపంగా ఉంటుంది దేశపాలముల అతీతమైనటువంటి ఎగ్జిస్టెన్స్ ఆఫ్ సమ్యూట్ అటువంటి పరబ్రహ్మ ఏంది అది చేతనను కూడా గముక There is a movement in terms of knowledge. That is the beginning. So sata now becomes a sat-chita. In the Sankalpan Yodincha Manumata. Akasa-khi-yata-brahma. So sata becomes a sat-chita. And I say, Nibhra-la-sat-gri-ta-na-antara. Nibhra-la is the better question. Now we become sat-chita. And then we become samsari. You only become samsari. Similarly, పరబ్రహ్మ నవ్వుట వచ్చేసి జీవుడికి బ్రహ్మకి కొంచెం తాగా చూపిస్తాము జీవుడే అవిద్య తర్వాత రంగు ఉండదు బ్రహ్మ దగ్గర మాయాశక్తి సో పరబ్రహ్మ ఇన్ మోక్స్ ది మాయాశక్తి దెన్ ది సగుణ బ్రహ్మ మాయావచ్ఛిన్నం బ్రహ్మ అని సో ఆ బ్రహ్మతే సగుణ బ్రహ్మ బట్ దెన్ స్టిల్ నాట్ మేనిఫెస్ట్ కనుక అవ్యాకృతావస్థ అని పేరు దానికే దాని నుంచి హిరణ్య గర్భ అంకురము అంటే అవ్యాకృతమైన మాయాశక్తి అవచ్ఛిన్నమైన చైతన్యము పరబ్రహ్మ మరి మేనిఫెస్ట్ ఆస్ సమష్టి బుద్ధిశక్తి సమష్టి క్రియాశక్తి అని అలాగా ఇక ట్యూస్ ఫ్లోస్ కింద దిగినవుతుంది సో దట్ ఈజ్ హిరణ్య ఆ హిరణ్య గర్భ స్వరూపం నుంచి పంచభూతములు పుడతాయి సో ఆ పంచభూతముల నుండి సో లోకములు భూరాది సప్త లోకాలు పుడతాయి ఇంకా లోకాల పుట్టయిన తర్వాత సంస్కారాన్ని పెట్టాలి నేను మీకు మనం పుట్టి ఆ తర్వాత మార్కెటింగ్ అన్నీ బాగా జరిగాయి అని మార్కెటింగ్లో కంటాలి లోకాల పుట్టి ఇంకేదో జరిగిందని ఇంకో సంస్కారం బలవాదాలి ఎవరి సంస్కారం వాడిది వైదిక సంస్కారంలో ఈ ఏడు లోకాలు నిర్మాణమైన తర్వాత మానవ లోకం కూడా పార్పఫిక్ట్ అందో కర్మలు నడిచినది ఇది నన్ను చెప్పన్నారనుకోండి సృష్టి అయిన తర్వాత తర్వాత ప్రజాపతి గారు వాళ్ళందరూ వచ్చారు ఆ తర్వాత ఆది ఆచార్యుడు ఆయన పాఠాధిపడం కలిగితేడే నేను అంటాను సంస్కారం వాడదు మొత్తానికి ఆ సృష్టిలో ఎవరికి కావాల్సింది దాన్ని వాడు సంస్కారం కనుక కర్మలు ఎందుకంటే వేదిక విషయం డైట్ దోకా కర్మాణి కర్మలు వచ్చాయి కర్మస్సు నిమిత్తంగా కర్మలు నిమిత్తంగా అమృతం అమృతం కర్మఫలానికి అమృతం అనే కర్మఫలానికి అమృతం అంటే దుఃఖం కూడా కర్మఫలం దానికి కూడా అమృతమనే పేరు పేరుంటే దాన్ని శంకర్లు వ్యాఖ్యానం చేస్తారు అన్నాము కర్మసు నిమిత్తభూత అమృతం కర్మజం ఫలం సో కర్మలు నిమిత్తములై ఉండగా అంటే హేతువులై ఉండగా అని కర్మ హేతువు కర్మఫలానికి ఆ కర్మ సంస్కార రూపంగా ఉంటుంది ఆ తర్వాత సవకాశంగా కర్మఫలం వస్తుంది సో అమృతం అమృతం అంటే కర్మజం ఫలం కర్మ నుండి కుట్టిన ఫలానికే అమృతం ఉంటుంది ఆ శబ్దం ఆ అమృతం ముందుకైందో ఆయన వ్యాఖ్యానం చేస్తున్నారు కొంచెం హార్డ్ సౌండింగ్ గేడ్ కదా దర్శ హీ ఎక్స్ప్లెయిన్స్ ఇట్ యావత్ కర్మాణి కౌపకోటి శతైరతి నశ్యంతి తావత్ ఫలం నశ్యతిమృతం మీరు కర్మలు చేస్తే ఆ కర్మల యొక్క ఫలం నశించదు మీకు ఫలం వచ్చి తీ కర్మఫలం అనుభవించకపోదు ఫలం నశించే ప్రసక్తి లేదు ఫలం ఎక్కడో రావాల్సిందే ఇది ఎలాగంటే పైకి విసిరి నా రావాల్సిందే సో ఆ ఏదో ఏదో దృష్టాంతా సంథింగ్ సో ఐ న్యూ సో ఈ రూప్ అనేదో ఉంటూ ఉంటాం సో కర్మఫలము అనివార్యము ఒకప్పుడు మనం కనుక ఇప్పుడు పాట బాకీలు పాటబాకీలు బ్యాడ్ బెట్స్ అంటారు పాట బాకీలు ఏమవుతాయంటే దాన్ని రైట్ ఆఫ్ చేసేస్తారు అలా లేని కుదరదు ఇక్కడ ఆఫ్ కుదరదు కల్ప కోటి శతైలకి ఈ కల్ప అనే మాట ఇంట్రెస్టింగ్ మ్యాథమెటిక్స్ ఇది ఇన్వాల్వ్ అండి నేను బ్రీఫ్గా చెప్తే చూడండి కలి మొదలైన నాలుగు యుగాలు ఉన్నాయి నాలుగు యుగాలు కలిపి ఫార్టీ త్రీ ల్యాక్స్ ట్వంటీ థౌసండ్ ఇయర్స్ ఫార్టీ త్రీ ల్యాక్స్ ట్వంటీ థౌసండ్ ఇయర్స్ అది చెట్టు ఇది అని మహాయుగము అని అంటారు గతంలో ఎందోళనలో వస్తుంది అది సో ఇటువంటి మహాయుగములు వెయ్యి ఒక కల్పం అదొక కల్పం అంటే ఒక క్రియేషన్ కింద అలా రెక్కేస్తారు ఇటువంటి కల్పములు వంద కోటి కల్పములు కోటి శతం అంటే హండ్రెడ్ క్రోర్స్ ఆఫ్ సచ్ కల్పాస్ నాట్ వన్ హండ్రెడ్ క్రోర్ అట్లీస్ట్ త్రీ హండ్రెడ్ క్రోర్స్ షటైవన్ క్రోర ఉంది కనుక అట్లీస్ట్ త్రీ హండ్రెడ్ క్రోర్ కల్పాస్ ఆర్ మినీ హండ్రెడ్ క్రోర్ కల్పాస్ అంటే హ్యూజ్ నెంబర్ శంకర్ల యొక్క అభిప్రాయం ఏమిటంటే కల్పకోటి షటైవతి అంటే ఎన్ఫోసిస్ అనమాట అదేమైంది కదా ఎన్ఫోసిస్ బిలియన్స్ ఆఫ్ బిలియన్స్ ఆఫ్ బిలియన్స్ ఆఫ్ అవియర్స్ అయినా కూడా ఈ కర్మ యొక్క ఫలము వచ్చి తీరుతుంది కబద్ద అని దట్ ఈస్ ది ఐడియా అయితే కర్మ కొంచెం ముందు వెనక చూసుకోవాలి వెంటనే షార్ట్ బెనిఫిట్ కోసం కర్మ చేసేయకూడదు ఎవరితో అంత వాళ్ళు కదా దొరికిన ఛాన్సన్ వేలు అది ఖర్చు పెట్టేస్తాను అనుకోండి క్షణాల్లో అయిపోతుంది ఈ పాప ఫలం ఎప్పుడో అటుక్కుంటున్నారు వచ్చు ఎప్పటికీ ఎక్కడికి పోరు ఒండ్ అని వేరు సో కల్పకోటి శతవిధి నవినశ్యంత కర్మాన్ని తాబత్ ఫలం నవినశ్యతి అంతకాలం వరకు కూడా ఈ కర్మ సంస్కారాలు ఉంటాయి ఫలాన్ని ఇచ్చి తీరుతాయి నిజమైన వేదంలో కర్మఫలానికి అమృతం అని పేరు కర్మఫలానికే ఋతం అని ఇంకో పేరు ఋతం అంటే ట్రీత్ న్ అంటే రియల్ లైఫ్ అంటే ఇన్ దట్ కాంటెక్స్ట్ రతం అంటే రన్ విచ్ డస్ నాట్ డై అలే అని అర్థం దట్ ఈస్ దాట్ కర్మ ఫలాం ఇట్లా ఉంటా హ్యాష్ టు కంటూ అని ఆ సెన్స్ లో రుటర్మ్ అని కూడా అంటారు రాబోతో మన అంతరంలో వస్తుంది సందేహం సో ఆమె రుతమ్ కర్మసు చాలా అభితం సో ఈ కర్మలు ఈ సంసారం ఇలా నడుస్తూ అని చెప్పేది సో ఇట్ ఈస్ లైక్ దాట్ ఈ జగత్ దిస్ ఇస్ ద బిగ్గర్ పిక్చర్ ఈ బిగ్గర్ పిక్చర్ ని బాగా మనస్సుకి పట్టించుకుంటే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి స్మాలర్ పిక్చర్ లో బతకూడదు ఇప్పుడు ఆల్ డేట్ స్మాలర్ పిక్చర్ తప్పదు యూ లివింగ్ యూ హ్యావ్ టు లివిన్ స్మాలర్ పిక్చర్ అంటే భావనాత్మకంగా దగ్గర పిక్చర్ లో ఉండాలి సో స్మాలర్ పిక్చర్ అంటే ఏంటి ఈ దేహమే నేను బట్ ఈ దేహానికి సంబంధించి ఇల్లు నా ఇల్లు ఈ దేహానికి సంబంధించి రిలేషన్షిప్స్ ఉంటాయి భార్య భర్త ఓ సమ్ బేసిక్ రిలేషన్షిప్స్ కొడుకు కూతురు ఇలాంటివి సోదరుడు తల్లి తండ్రి ఎట్సెట్రా అండ్ సమ్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ ఆల్రెడీ డిస్టెంటే ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అంటే ఎస్ రాంగ్ ఎస్ దే డినాట్ మ్యాటర్ విల్ గో నన్ విత్ దెమ్ దెన్ సంథింగ్ వీల్ మ్యాటర్ సిటీస్ పక్కన పెడతాం కదా ఏంటి సో ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ డిస్టంటే సో దిస్ ఈజ్ ది స్మాలర్ పిక్చర్ క్లోజెస్ట్ రిలేటివ్స్ మై సెల్ఫ్ మై బాడీ మై బ్యాంక్ అకౌంట్ మై హౌస్ ఏదో క్రెడిట్ కార్డ్స్ ఏదైనా ఉంటే అది సో దిస్ ఈజ్ ది స్మాలర్ పిక్చర్ సో స్మాలర్ పిక్చర్ లేకుండా రూజ్ కడగదు క్రెడిట్ కార్డు రోజు కాదు నాకు ఉండొచ్చు క్రీటికి ఐ మే హ్యావ్ ఎ క్రెడిట్ కార్డు ఎవరైనా నేను క్రెడిట్ కార్డు నా చేతిలో కనుకొడితే వేడుకు సప్లైస్ సో వీ కడ్ హ్యావ్ అూ ఆఫ్ but థింగ్స్ నో ప్రాబ్లం బట్ భావనాత్మకంగా వాటిల్లో బతకూడదు పావనలో అవి దే స్టే ఇన్ దయర్ ప్లేస్ అవి మనస్సులో ఉండకూడదు మనస్సులో దుగ్గర్ పిక్చర్ ఉండాలి దుగ్గర్ పిక్చర్ ఏమిటి సూర్యుడు నక్షత్రాలు పృథివి పంచభూతాలు ఈశ్వరుడు మాయాశక్తి బ్రహ్మ శరణాగతి రాముడు కృష్ణుడు ఏమో సంథింగ్ లైక్ దా కంపాషన్ ఆల్ ఇమోషన్స్ ఆల్సో శుద్ధి లైక్ దా స్మాలర్ పిక్చర్ మీద ఇమోషన్స్ ఎలా ఉంటాయి కామక్రోహ లోహమోహం అదే మాస్ ఇవన్నీ స్మాలర్ పిక్చర్ ఇమోషన్స్ బిగ్గర్ పిక్చర్లోకి వెళ్ళాలనుకోండి ఈ ఇమోషన్స్ వేటికి స్థానమే ఉండదు అప్పుడు లోవ్ కంపాషన్ ఇగానే ఒకటి ఉండదు చూస్తే శాంతి ఇంకా ఫైనల్గా ఇవన్నీ పోయి శాంతి సో ఇందుకున్న బిగ్గర్ పిక్చర్లో జీవించాలి స్మాలర్ పిక్చర్లో జీవించకూడదు ఒకసారి ఒక పెద్ద భావన నా దగ్గరికి వచ్చి పాపం ఆయన గోడలో వెళ్ళపించుకున్నారు సన్యాసిని చూస్తే కొంచెం మనస్సుని చెప్పాలని అనిపిస్తుంది లైక్ ఏ వాల్ సన్యాసీలైతే వాల్ హోప్ఫుల్లీ సో గోడకు చెప్పినట్టుగా చెప్పొచ్చు ఏం పర్వాలేదు మీరు కూడా చెప్పారు చెప్తే నాకు ఆయనకు ఏం ఆలోచించి నేను దిగ్గర్ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేశాను మీరు ఈ దిగ్గర పిక్చర్లో జీవించండి అయిపోయింది జీవితాలు అందరికీ అయిపోతున్నాయి ఎవరిగా పెద్దవాళ్ళుగా అయిపోతున్నారు బట్ స్టిల్ కొంచెం మీరు అడ్వాన్స్డ్ ఇది మీ బిగ్గర్ పిక్చర్ స్మాలర్ పిక్చర్ ఎదురు పెట్టేసేయండి అండ్ సీ హౌ ఇట్ వర్క్స్ ఇట్ వర్క్స్ బిగ్గర్ పిక్చర్లోకి మీరు షిఫ్ట్ అయ్యేదంటే ఎవ్రీబడీ విల్ సెన్స్ ఓ దిస్ దిస్ పర్సన్ ఈజ్ నాట్ ఓన్ ఆర్డినరీ గాయ్ ఈజ్ ఏ సెపరేట్ కైండ్ ఆఫ్ గాయ్ వాళ్ళు పీడిలోవి చేసుకోవచ్చు చేసుకోకపోవచ్చు బట్ దే రెస్పెక్ట్ యూ సో ఆ విధంగా బిగ్గర్ పిక్చర్లోకి షిఫ్ట్ అవటం సో ఎంతసేపు ఈశ్వరుడు మాయాశక్తి జగత్తు పంచభూతాలు బ్రహ్మాండం ఎట్సెట్రా అట్సెట్రాపించారు ఒకసా చీయతే బ్రహ్మ ప్రతవన్న ఒకటి జాగితే అన్నాత్ ప్రాంతం సో వీడి మిత్రులు వీరి శత్రువులు ఇవన్నీ వీరంగుల్లో మిత్రుదేవులు శత్రువు మన బాడీలో కొన్ని సెల్స్ మనకి దుఃఖాన్ని కలిగిస్తాయి కొన్ని సెల్స్ సుఖాన్ని కలిగిస్తాయి దీంతో మిత్రులవులు ఉన్నారు శత్రులే ఉన్నారు నాలుక దంతాల కింద పెడుతూ ఉంటుంది అప్పుడెప్పుడు నాలుగు దంతం కింద పెరిగిందంటే రాయి పుచ్చుకుని దంతాలు గౌడలు చేసుకుంటాం అలా చేయం ఎందుకంటే నాలుగో మంది దంతముల మందే సో దిగ్గర పిక్చర్లో దెర్ ఇస్ నో ఎనిమి దెర్ ఈజ్ నో ఫ్రెండ్ దేర్ ఇస్ ఎనీ డిగ్నిటీ అంతా గురిహే అంటే విరంగారు గుడి తక్కువ లేదు సో అలాగే ఆహారం తీసుకుంటున్నాం అనుకోండి నాలుగు ఏం చేస్తుందంటే ఒకప్పుడు ఆ విండ్ పైపు అవి వాటర్లో కన్ఫ్యూషన్ వచ్చి ద పుష్ దిస్ ఫుడ్ ఇన్ ది రాంగ్ డైరెక్షన్ ఆ విండ్ పైపులో కొంత ఫుడ్ పుష్ చేస్తుంది ఎంత కష్టం అవుతుందో అంత కష్టం ఈ కష్టం మనకి విండ్ పైపులోకి ఫుడ్ వీళ్ళు అరగంట సేపు కళ్ళ మంది నీళ్ళు వస్తే దగ్గర వస్తుంది మరొకటి వస్తుంది మరొకటి వస్తుంది బో అవింది ఎవరు కలిగించారు ఫర్ దాట్ ఎందుకంటే మన శరీరంలో ఎలాగే ఉన్నాయి కాబట్టి ఆ హిరణ్య గర్భ రూపంగా సర్వమును దర్శించటం అలవాటు చేసుకుంటే ఇది మాండిత్యంలో మొదటి ప్రథమ పాద అని సబ్జెక్ట్ వీ హ్యావ్ డిస్కస్డ్ ఎలాబొరేట్లీ ఇన్ సమ్ ప్లేస్ అది సో దెన్ మనస్సుకి మెరుగు తగ్గి మనస్సు శాంతంగా ఉంటుంది అప్పుడు ఆ దగ్గర పిక్చర్లో జీవిస్తూ మనిషి ఈశ్వరు నైపు సమీపానికి వెళ్ళిపోతారు ఎందుకంటే స్వతహాగా ఈశ్వర స్వరూపుడే ఉన్నాడు కనుక ఇట్స్ ఆల్ ఏ మ్యాటర్ ఆఫ్ డిజర్వింగ్ ఇట్ బికాజ్ ఇట్ ఈజ్ ఆల్డీ ఇయర్స్ ఈజ్ ఆల్డెడీ యూ జస్ట్ యూ షుడ్ నా ఇట్ అండ్ ఇట్ యూ నో ఇట్ యూ షుడ్ డిజర్వ్ ఇట్ సో ఆ బుగ్గం పిక్చర్ ఈజ్ వెరీ యూస్ఫుల్ కాబట్టి ఈ సీక్వెన్స్ గుర్తుపెట్టుకుని కొంతమంది అలా అంటారు ఏదైనా కష్టం వచ్చిందనుకోండి అష్టవస్తి శ్రేతలేదో ఇన్వోక్ ద బిగ్గర్ పిక్చర్ ఇది కూడా ఆర్థికంగా వస్తూ ఉంటాయండి దుఃఖ దుఃఖాలు కావడు కొండలు మనం రెండింటినీ స్వీకరించాలి ఏది వచ్చినా ఈశ్వరం నుంచే వస్తుంది ఏది శాశ్వతం కాదుట అలా వస్తూ ఉంటుంది ఇలా పోతూ ఉంటుంది అని ఏదో ఏదో ఎలా ఉంటున్నాటో లేకపోతే పెద్దలు చెప్తున్నా సాగుతో ఇన్వోక్ చేసుకుని they విధంగా పోతే అవునా అయితే హ్యాండిల్ ద థింగ్స్ హౌపు ఎందుకంటే జీవితంలో కొన్ని కష్టాలకి సొల్యూషన్స్ ఉండవు మేము సొల్యూషన్స్ కోసం వెతుకుతూ ఉండవు అవి ఎదగడం కూడా వేస్ట్ సొల్యూషన్స్ లేని కష్టాలు ఉంటాయి సో కబట్టి బిగ్గర్ పిక్చర్ ఇస్కి టు ఓవర్కమ్ ది ప్రాబ్లమ్ ఆఫ్ సంసార అధ్యక్ష మహాత్ములు ఏం ది వేల్డ్ బట్ నాట్ ఆఫ్ ది వేల్డ్ అంటారు So view the world into a smaller picture. Nenu Nadi yane, Aham Mama. It is only going to talk about, I mean my syndrome, I don't talk about it. Syndrome, I don't talk about Vyadhanamata. I mean mine, I don't mean think Vyadhanamata. So our Vyadhano Vyadhanamata doesn't bite upon it. Aalshkara, Hiranyagarta. Katsaachiyyatev Brahmaanev. Our sequence, I don't remember, I don't think it's written about it. It's a very, well, very well, powerful and useful sequence combination yas yasya స్ విదర్పిచ్చుకేషు ఎవీ జ్ఞానమయేత్రహ్మ నామయేదీయ మండకోపనిషది ప్రథమ ఖండ అరే ప్రథమ ఉండతే ప్రథమ ఖండ సో ఈ బిగ్గర్ పిక్చర్ ప్రజెంట్ చేశారు కదా మనకి పరబ్రహ్మని దోషించటానికి దానినే ఇక్కడ ఉపసంహారం చేస్తున్నారు అంటే బిగ్గర్ పిక్చర్లో ఏం చేస్తామంటే సిండ్రోమ్ లో అలా అపుక్కుపోకుండా ఐ ఐ మీ వాట్ మీ అనేది మేము అనేది పరిచ్ఛిన్నమైన మేము అనేది ఇట్ ఈజ్ నథింగ్ బట్ బాడీ ఐడెంటిఫికేషన్ ముద్రలో బాడీ ఐడెంటిఫికేషన్ లేదు అంతేకాని మీ లేదు మేము అనేటువంటి పరిచ్ఛిన్న భావన లేదు ముద్ర నుంచి బయటకు వచ్చినప్పుడు కూడా జాగ్రత్త వ్యవస్థలో కూడా బాడీ ఐడెంటిఫికేషన్ ఉంటేనే ఆ మీ అనేది ఉంటుంది బాడీ ఐడెంటిఫికేషన్లో అంటే మీ ఉండదు మీరు ఫుట్బాల్ ప్లేయర్స్ వాళ్ళు జనరల్గా ఎగ్జాంపుల్ ఇస్తారు ఫుట్బాల్ ప్లేయర్లో మీ ఉండదు ఉంటే వాడు ఇంకొకటి వచ్చి ఆ బూట్లతో బూట్లు అడుగునే నాకు ఎందుకు నోట్ వస్తుంది వినప్ప ఆడాలయాల్లో ఉంటాయన్నట్టుగా అర్థిస్తుంది అవి ఉంటాయి చాలా వీళ్ళు ఉంటాయి చాలా పవర్ దాంతో దెబ్బ తగిలితే ఇంకలు విడిపోవలసిందే అలాంటి బూట్లు వేసుకుంటారు వీళ్ళు వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళు కాళ్ళల్లో కాళ్ళు అడ్డుకొట్టేసి తగనేసి ఇవన్నీ చేస్తూ ఉంటారు అబా అలా కెమెస్ట్రీ దెబ్బ తగ్గుతుందని అనుకుంటున్నాడు అడిగితే అక్కడ వర్తడు సో దర్ ఇస్ నో స్మాలర్ పిక్చర్ దర్ ఇస్ నో మీ దీర్ ఇస్ ఫుట్బాల్ గోల్ తర్వాత దేశానికి నేషనల్స్ టికెట్ పెద్దాలు ఇది ఆల్ టెక్ ఆల్ టైమ్స్ ఆఫ్ థింగ్స్ సో ఇట్ ఈస్ ఈవెన్ లైల్ జాగ్రత్త కూడా ఆ పిక్చర్ నుంచి బయటపడే సందర్భాలు అనేక ఉంటాయి కనుక ఇట్ ఈస్ పాసిబుల్ టు ఓవర్కమ్ ద స్మాలర్ పిక్చర్ టూ స్మాలర్ పిచ్చర్ ఈవెన్ ఇన్ ది వెబ్ సైటిస్టేట్ ఆ ప్రయత్నమే బాగా చేయాల్సినట్టు ఎలాగంటే మీ నేను నేను అంటే బాడీ ఐడెంటిఫికేషన్ ఓకే ఈ బాడీ ఎక్కడి నుంచి వచ్చింది కర్మ కర్మ నుంచి వచ్చింది బాడీ కర్మలు ఎక్కడ మూలం ఏమిటి లోకాహ లోకా కర్మ సుఖ అమృతం అమృతం రాహుంచ కర్మాధీనంగా లభించినటువంటి జీవితం డిసిజీ అనుభవం అనుభవించక తప్పదు కనుక అనుభవం అనుగుతూ ఉన్నారు సో ఇది లెక్క మీకు వచ్చిందో కర్మ సో ఏదో కర్మలు చేశాము ఇదే ఒక రూమ్ అండి మంచి సుఖాన్ని పొందినా దుఃఖాన్ని పొందినా ఇతరుల వలన కలుగుతున్నట్టు అనిపిస్తుంది సుఖం వచ్చినప్పుడు అలా అనుకోవడం కూడా మంచిదే కృతజ్ఞతాపూర్వకంగా ప్రేమగా ఉండొచ్చు కానీ దుఃఖం వచ్చినప్పుడు దీన్ని ఇన్వోక్ చేసుకోవాలి కష్టం వచ్చినప్పుడు ఇతరులు కలిగించినట్లు అనిపిస్తుంది ఆ కష్టం ఇతరులకే నిమిత్తం మాత్రమే కష్టము మన మనకి రా మనం చేసుకున్న కర్మ మనకి కష్టం రూపంగా వచ్చింది సో కర్మ అమృతం నుంచి కర్మకు వెళ్ళాం లోకాలు లోకాలు కర్మ ఏం చేస్తారు ఒక లెవెల్ ఆఫ్ ఉండాలి ఫిజికల్ లేదా ఏదో లోకంలో భూలోకంలో మనిషిగా పుడితేనే కర్మ చేయటం అనేది సంభవం కాబట్టి లోకాలు ఈ లోకాలు ఎక్కడి నుంచి వచ్చే పంచభూతాలు సత్యం ఈ పంచభూతాలు ఎక్కడి వచ్చే హిరణ్య గర్భుని యొక్క బుద్ధిశక్తి నుంచి ఆవిర్భవించేవి ఆ హిరణ్య గర్భుడు ఎక్కడి నుంచి పరబ్రహ్మ ఆ పరంబ్రహ్మ మాయాశక్తి పరబ్రహ్మ దేర్ సో నౌ ఇక్కడ ఆ పరబ్రహ్మ ఇస్ దిస్ సత్ ఓన్లీ ఇక్కడ కూర్చున్నవాడు కూర్చుండగానే ఈజ్ వన్ విత్ దిశ ఆ రకంగా ఈ స్మాలర్ పిచ్చర్ కాఫీ ఇచ్చారని కొన్ని కాఫీ తగేయడం కాఫీ అంటే స్మాలర్ కిచ్చర్ అని అర్థం కాఫీ పుచ్చుకోవడం అదే భోజనం చేయడం ఏదో ఏదైనా చిన్న చిన్న వ్యవహారాలు అంటే చేసేసుకోవడం ఈ విధాలు స్మాలర్ పిచ్చారు బట్ ఈ విధంగా ఈ దేహము ఈ పరిచ్చిన్న వ్యక్తిత్వము దీనిని ఈశ్వరుని తోటి కలిపి పెట్టడం కనెక్ట్ చేసి పెట్టుకోవాలి కనెక్టెడ్నెస్ అంటూ అంటే బి కనెక్టెడ్ టు ది ఈశ్వర్ ఇది యోగము అని అంటూ మాట ఎన్ని వందల సార్లు ఎన్ని రకాలుగా వాడతారంటే ఎప్పుడు ఎక్కడ వాడినా యోగము అంటే గెట్ కనెక్టెడ్ టు ది రియాలిటీ విచ్ ఈస్ అన్ యోర్ ఆన్ హార్ట్ సో ఆ సంబంధాన్ని ఈశ్వరుని తోటి మనము నిర్ధ నిర్మాణం చేసుకుని పెట్టుకోవాలి దట్ ఈజ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ దిస్ డిస్క్రిప్షన్ అందుకోసం ఇస్తారు ఇదంతా దీన్ని తత్పదార్థ శోధనము అంట తత్ ద హోల్ హోల్ గురించి నిరూపణం సో దాంట్లోనే కంటిన్యూ చేసిన భాష్యకారులు అవతారిక అన్నారు చూడండి మంత్రహ వక్ష్యమాణార్థమాహా వెరీ ఇంట్రెస్టింగ్ ఈ మంత్రము ఇంతకు ముందు ప్రజెంట్ చేసినటువంటి సృష్టి ప్రక్రియ ఎదగలదో దానిని ఉపసంహారం చేసుకో రాబోయే అపరా విద్యా నిరూపణానికి నెక్స్ట్ ఖండల ఖండ అయిపోవచ్చుందిగా వక్ష్యమాణార్థం నెక్స్ట్ ఖండలో అపరావిద్య సబ్జెక్ట్ మ్యాటర్ వేదికలతో దానిని నిరూపించబోతున్నారు అపరావిద్యను ఎందుకు నిరూపించదు అంటే నిరాకరించడం కోసం అపరావిద్యను నిరూపించి తర్వాత పరావిద్యలోకి మళ్ళీ వస్తారు ఇంతవరకు ఇంకా సంగ్రహంగానే చెప్పడం జరిగింది సో వక్ష్యమాణార్థం చెప్పబోయేటువంటి అపరావిద్యా నిరూపణాన్ని కూడా సూత్రప్రాయంగా మెన్షన్ చేసి అక్కడితో ఆ మంత్రము ఆ ఖండను సో ఉత్తమ్మ అర్థం ఏమిటి అంటే ఆ పరబ్రహ్మ నుండి ఈ జగత్తు ఎలా ఉదయించింది అనే విషయాన్ని ఉపసంజిహీర్షు అదే సన్నంత ఉపసంహర్తుం ఇచ్చు హర్తు హర్తుం ఇచ్చు జిహీర్షు ఉపసం సో ఉపసంహర్తుం ఇచ్చు అంటే ఉపసంహారం చేయుటకు కోరు కోరునవై సో సన్నంతం ఎలా ఉంటుంది ఉపసంజిహీర్షు పరంపర సో ఈ మంత్రము ఉపసంజిహీర్షు ఉపసంహారము చేయగోరుతున్నది చెప్పిన చెప్పిన విషయాలు సో ఆ మంత్రం ఎలా ఉందంటే ఎస్ సర్వజ్ఞ యహ అక్షరం బ్రహ్మ ఆ బ్రహ్మ ఏదైతే కలదో దేవు ఇంతకు ముందు చెప్పిన ఈ అవ్యాకృతము చరణ్ విగర్భాది క్రమంలో జగత్తు ప్రాణులు కర్మ ఉపకర్మ ఫలాలు దేహాలు ఇవన్నీ వేయించేయాలన్నాము ఆ బ్రహ్మ అక్షర పర సర్వజ్ఞ సర్వ విత్ వితన్నా జ్ఞానా ఒకటే మరి రెండు పదాలు ఒకేసారి వస్తే ఎక్కించిన భేదాన్ని చూపించాలి సర్వజ్ఞ సర్వ విత్ అన్నప్పుడు సర్వము తెలుసున్నవాడు సర్వము తెలుసున్నవాడు అది అలాగంటే అలా చెప్తుంది సో ఈ సర్వము అంటే ఒక అర్థం ఆ సర్వము అంటే మరో అర్థము అలా మన విభాగాన్ని చూపించనుంటారు దాట్ ఎస్సు జ్ఞానమయం తప ఇ మానం చెప్ప తపసా బ్రహ్మచీలతో ఉన్నప్పుడు తపస్సు అంటే లటనులుగా తీసేసుకుంటారు మన వాళ్ళు వెంటనే ఒక కథ కూడా ఆలోనేస్తారు ఈశ్వరుడు సృష్టి చేయబోతున్నాడు వెంటనే తపస్సు చేయటం ప్రారంభించాడు ఎక్కడ కూర్చుని తపస్సు చేసేది ఉంటారు ఎక్కడో కూర్చుని ఎక్కడ కూర్చుని తపస్సు చేశాడు ఎక్కడ కూర్చోలేదండి ఈశ్వరుడికి కూర్చుని చోట లేదా ఏదైనా ఏమైనా ఎక్కడి సృష్టి చేస్తే కూడా ఆకాశం సృష్టి చేయకుండా ఆకాశం లేదు ఎక్కడ కనుక ఇంకా ఇలాగే ఉంటాయి గ్లోబల్ సర్వే కనుక ఇంకే కథ విషయం డిస్పర్స్ అయితే కంఫర్టబుల్ ఉంటుంది మధ్యన మరీ అభ్మానంగా తయారు చేశారు సిస్టమ్స్ డ్యాన్స్ చేసేస్తున్నారు నేను చూస్తున్నాను ఏదో వాక్యం ముట్టుకోవడం డ్యాన్స్ చేసేటం అరగంట ముప్పై గంట డాన్స్ చేయటం ఈ లౌకిక జీవితాన్ని నుంచి ఒక చిన్న ఎస్కేప్లాగా ఉంది తప్పించి వ్యక్తిత్వానికి వికాసం ఇచ్చి తద్వారా లౌకిక జీవితాన్ని కూడా ఆధ్యాత్మిక చేతను ప్రభావితం చేసే విధంగా అలా ఉండట్లేదు ఎందుకంటే నువ్వు నీ నీ లౌకిక జీవితం యు హ్యావ్ యువర్ వే యాజ్ మచ్ యాజ్ యూ సంసారం అంతా రియల్లే అది కరెక్టే కూడా లంతాలో ఉపించుకోవడం కూడా కరెక్టే ఆ మాత్రం మోసం బిజినెస్ ఎక్కడ నడుస్తుంది అని ఇదంతా కరెక్టే డి దట్ బట్ ఏమైనా ఈ భోగవాసనలు ఇవి చాలా టాక్సిక్ గా ఉంటాయి మనసుకి ఎక్కడ విశ్రాంతి లేకుండా ఉంటాయి కాబట్టి మళ్ళీ ఏం చేస్తూ ఉంటాయి వారానికి ఒకసారిలో ఒక వారానికి రెండు సార్లు ఎంత టైం దగ్గర మా దగ్గరికి రా మా దగ్గరికి వస్తే మేమేమో ఇక్కడ గానాభిగాన పెట్టి ఒక చిన్న డాన్స్ ప్రోగ్రాం ఒకటి పెడతాం దేవుడి పేరు మీద డ్యాన్స్ సో నువ్వు డ్యాన్స్ చేసేసి వెళ్ళిపోవారా నువ్వు కుటార్థులు అయిపోతావు అని చెప్పకనే చెప్తున్నారా అన్న లెవెల్కి తీసుకొచ్చారు దిస్ ఈజ్ బ్యాడ్ బ్యాడ్ ఇన్ జీవితాన్ని ఆ రకంగా విభాగం చేయటమే అది మనిషి యొక్క వికాసానికి దోహదపడం సో స్పిరిచువల్ స్పిరిచువల్ కూడా కాదు రిలిజియస్ సెక్యులర్ ఈ ఏరియాలోకి అది ఇంటర్వ్యూని అవ్వకూడదు ఆ ఏరియాలోకి ఇది కాకూడదు దాని దారి దాన్ని దీని యొక్క మిత్రుడు ఒక ఆయన ఉండి లేచేసి స్నానం చేసేసి గట్టిగా విభూలు పెట్టేసి ముందు కూర్చొని వచ్చి రాను మంత్రాలతోటి అరగంట సేపు అలాగే రోడ్ రోడ్ పగనబల్లి చేసేసి ఇవాడు పూజ పోయిన వెంటనే సుందరంగా బ్రేక్ఫాస్ట్ చేసేసి బ్రేక్ఫాస్ట్ అయినా ఉన్నా కాఫీ తాగేసి వెంటనే జరగా పను దిగించి సిగరెట్ నోట్లో పెట్టుకుని ఉఫ్ పను ఉడుకుంటే వచ్చేవాడు ఆ మామూలు దిగివాళ సిగరెట్ మా ఫ్రెండ్ కదా మూడు నేను మీ సిగరెట్ నోడంటే ఎందుకు మనలేదు ఇప్పుడు పూజా తీసు చేసేసాం ఆ ఏరియా ఇస్తే కని కూడా సో దానికి జీవితం సంబంధం ఏం లేదు దిస్ ఈస్ డిఫరెంట్ దైస్ ఈస్ డిఫరెంట్ అలా ఉండకూడదు దిస్ ఈజ్ సంథింగ్ వెరీ వెరీ బ్యాడ్ జీవితాన్ని విభాగం ప్రయత్నం ఎందుకు జరుగుతోందంటే మనం చేసే కర్మలని ఉపాసనల్ని మెకానికల్ గా రిచువలిస్టిక్ గా చేసేస్తే జ్ఞానం నుంచి సెకరేట్ చేసేసి ఎప్పుడైతే జ్ఞానం పట్టించబోందో జీవితాన్ని ఇలాగా కంపార్ట్మెంటలైజ్ చేయటం తప్పు అనేటువంటి వివేకం కూడా పోతుంది కాబట్టి దేవుడిలో ఉంటే అపాయింట్మెంట్ అపాయింట్మెంట్ విత్ బ్యాడ్ అపాయింట్మెంట్ ఉంటే పక్కా అపాయింట్మెంట్ సో కొంతమంది డైలీ అపాయింట్మెంట్ ఉంటుంది కొంచెం పెద్ద వయసు వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి డైలీ అపాయింట్మెంట్ ఎందుకు ప్రస్తుతం రెండులో రంగేజ్లో ఉంటే వీక్లీ అపాయింట్మెంట్ లేకపోతే సంవత్సరానికో నెలకు టైం సంవత్సరానికి ఫోర్ ఫైవ్ టైమ్స్ ఈ విధంగా అపాయింట్మెంట్స్ అలాగే దాన్ని కన్వర్ట్ చేసేయకూడదు ఎప్పుడు నిరంతరము ఈశ్వర భావనతోటి కనెక్ట్ అయి ఉండాలి దట్ ఈజ్ యోగా నెగిటివ్ ఎగ్జాంపుల్స్ ఇస్తూ ఉంటాం ఎందుకంటే పాజిటివ్ ఎగ్జాంపుల్స్ కంటే నెగిటివ్ ఎగ్జాంపుల్స్ చాలా బాగా పనిచేస్తాయి అలా ఉండకూడదు అని అభిప్రాయం సో సర్వజ్ఞ సర్వజ్ఞ ఎస్య జ్ఞానమయంతకు ఆ తనతో వెళ్ళాను సో ఆ పరమేశ్వరుని యొక్క తపస్సు అంటే జ్ఞానమే తపస్సు సత్ చిత్ ఆస్పెక్ట్ సత్తులు విలీనమై ఉంటుంది సత్తుని చిత్తులో సత్తు ఇస్ మూర్ఖంలో ఉంటాం చిత్ ఇస్ స్టెప్ లేటర్ కాబట్టి ఎస్య ఆ పరబ్రహ్మ సద్రూపంలో ఉంటాడు ఆయన జ్ఞానమే వహిస్తుంది జ్ఞానాంశము ప్రకటమవుతుంది అని అభిప్రాయం దాని పేరే తపహు జ్ఞానమయం తపహ అంతేగాని తపస్సు ఏదో ఉపవాసం చేసేదమో అతి ఒంటికాలు మీదంపుడు చేసేదమో ఏదో అలాగేమీ కాదు అటువంటి ఆ పరబ్రహ్మ నుండి తస్మాత్ తోట ఈ బ్రహ్మ ఈ బ్రహ్మ అంటే సుగుణ బ్రహ్మ అంటే హిరణ్యవర్భ ఆ హిరణ్యగర్భుడు హిరణ్యగర్భుడు సమష్టి ఆయన నుండి నామ రూపము అంటే వివిధ ప్రాణులు ప్రాణులంటే విశిష్ట రూపములు నామ రూపంతో పాటుగా నామ ఏదో పేరు కూడా ఉంటుంది కదా రూపము నామా కలిసి ఉంటుంది యూ కనాట్ సెపరేట్ దీ లైక్ ఎ ఫార్మ్ అండ్ థాట్ ఆ సారీ ఎ థాట్ అండ్ ఎ నేమ్ సో ఇఫ్ యూ హ్యావ్ ద థాట్ యు హ్యావ్ ఇట్స్ నేమ్ ఆల్సో ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ది నేమ్ దెన్ యూ డోంట్ హ్యావ్ ది థాట్ థాట్ ఉండదు సో ఆ నేము థాట్ కలిసి ఉంటాయి ఇది జాగ్రత్త జాగ్రత్తగా గమనించదగే విషయం అంచేతనే ఎప్పుడు మీకు తెలియనిది నేను మాట ఉన్నాననుకోండి ఏంటద్దా అని మీరు డౌట్లో పడతారు ఎందుకంటే మాటలు వినబడి ఉంది నామో వచ్చింది కనెక్షన్ రాలేదు అది ప్రాబ్లం సో దేశీయమైన ఒకటి ఈ జేషియర్ తెలియని నా దగ్గర జేషి అని మీరు అన్నాలనుకోండి విడబడి ఏమంటున్నాడు అని అనుకుంటుంది ఎందుకంటే నామం వినబడుతోంది రూపానికి ఐడియా లేదు కాబట్టి నామా రూపం దే ఆర్ ఆల్వేస్ నామ రూపం ఒకవేళ తెలియనప్పుడు కూడా తెలియదు అనే విషయం తెలుస్తూ ఉడితే పేరు మాత్రమే తెలుసు దాని వివరాలు తెలియవు అని కానీ అప్పుడు కూడా వివరాలు తెలియదు అన్నది కూడా ఒక నాలెడ్జే కదా అప్పుడే దానికి నామం ఉంటుంది రేడియో ఏడియో ఎంతో కొంచెం తెలుసు లోపల సర్క్యూబ్స్ అనేది తెలియకపోయినా ఆ తెలిసినంతలో ఓ నామో అంటుంది ఏడియో లోపల సర్క్యూబ్స్లో కండెన్సర్ అని ఉంటుందంట అదే నాకు తెలుసు మీద నేను అంటున్నా కండెన్సర్ అన్నాను అనుకోండి అది మనకి మీకు తెలియదు అనుకోండి సపోజ్ దెన్ దట్ ఐడియా సో నామా రూపం దెన్ అన్నం ఈ అన్న శబ్దానికి రెండు అర్థాలు ఇంతకుముందు అన్నం వచ్చిందిగా ఇంతకుముందు అన్నానికి అర్థం ఏం ఉంటే అవ్యాకృతము అని చెప్పాం ఇప్పుడు అన్నాను ఏమర్థం చెప్తామని తెలుసినా ఇంకా అవ్యాకృతం అనే అర్థం అయిపోయింది ఇంటి మిగిలిన అర్థమైంది భోజనమే ఇంకేమీ తది నామో రూపాయలు ఎప్పుడైతే ఫిట్ అయ్యాయో అంటే దేహం సెట్ అయిపోయింది ఇప్పుడు ఇంకేం కావాలి భోజనం కావాలి ఈ భోజనం ఎక్కడి నుంచి వస్తుంది మళ్ళీ ఎక్కడి నుంచి తెచ్చుకొస్తాం భోజనాన్ని కూడా శ్రీ పరమేశ్వరుడే సృష్టి చేసిన వాడే పాలన కూడా చేస్తాడు నేను సృష్టి చేసేసాను నువ్వు పాలన చేసుకోండి ఇదే స్టేట్ గవర్నమెంట్ ఇచ్చేవా సో ఆయనే పాలన చేస్తాడు అన్నంచే జాగితే ఆయనే తన నుండియే అన్నమును ఆవిర్భవింపజేస్తాడు సో సృష్టి స్థితి ద హోల్ థింగ్ ఈజ్ ఆన్ సృష్టి స్థితి ఎప్పుడైతే సిద్ధంగా ఉందో నెక్స్ట్ ఫాలోస్ కర్మ అది తర్వాత ముండకంలో తర్వాత ఖండలో ఇట్ విల్ కామన్ భాష్యం యహ యా చెప్పండి హిరణ్ అండి మీరు ఒకసారి హిరణ్ మీరు ప్రకృతి మీద బ్రహ్మణ్ గారు సబ్స్క్రైబర్ కదా రిఫ్లెక్షన్ సిరియా ఇది బెంచ్ అప్గ్రెడ్ కదా కదా ఇది రకాలుగా మాట రాట్లేదా రిఫ్లెక్షన్ అనేది మనం చెప్పుకున్నా ఎనిమిది ఏడు ఎనిమిది చూస్తారు అది రిఫ్లెక్షన్ కరెక్ట్ రిఫ్లెక్షన్ బ్రహ్మణింగ్ వన్ వే ఆఫ్ ఎక్స్ప్లెయినింగ్ ఇట్ కూర్చొని చెప్తాను సో ఇప్పుడు బంగారము నెక్లెస్ అయినది అని ఒక రకం వ్యాఖ్యా బంగారము నెక్లెస్ యొక్క డిజైన్ లో ప్రతిఫలించినది నెక్లెస్ అంటే బంగారమే కదండి మరి అది అయితే మళ్ళీ నెక్లెస్ అని పేరు ఎందుకు వెళ్తారంటే అలా కదా కాదు బంగారం అంటే దానికి రూపం ఏమి ఉండదు అంటే అదే బంగారమే అయినా ఒక విశిష్టమైన రూపంలో అది రిఫ్లెక్ట్ అవ్వాలి అప్పుడే నెక్లెస్ అంటారు సో ఇట్ ఇట్స్ వన్ ఆఫ్ లాంగ్వేజ్ సో మ్యానిఫెస్టేషన్ అంటే రిఫ్లెక్షన్ సో ఇట్ ఈజ్ అండ్రెస్ పెట్ సో అందావ భాషం యహ ఉత్త లక్షణ అక్షరాక్ష సర్వజ్ఞ సామాన్య సర్వం జానాతీతి సర్వజ్ఞ యహ్ని ఉంది యహ అంటే ఏదైతే ఎవరు ఎవరైతే ఎవరంటే ఎవరు పరబ్రహ్మే అక్షరం ఉందిగా అక్షర బ్రహ్మతో యహ అని నిర్దేశం సర్వనామ అంతకు ముందు వెళ్ళిన సో యహ అంటే ఉత్త లక్షణ అక్షరాక్ష అక్షరము అనబడే ఆ పరబ్రహ్మ ఎటువంటి పరబ్రహ్మ ఉత్త లక్షణ ఎందుకంటే సర్వనామం ఎప్పుడూ కూడా అంతకుముందు చెప్పబడిన లక్షణాలను స్పృశి పరామర్శ చేస్తుంది అందుకోసం అలా అంటూ ఉంటాం ఇప్పుడు ఆ ఆ అనే అర్థం ఆ సందర్భాన్ని బాలకాందులో ఆ అంటే దశరథ మహారాజు గారి యొక్క ముద్దుల కుమారుడైన రాముడు అని అర్థం ఆ శబ్దం అదే అరంగకాండలో ఆ రాముడు ఉన్నారనుకోండి బాల్యను కోల్పోయి విలపిస్తున్నా అని అర్థం ఆనేదాన్ని ఆ అర్థం వరకు సో యహ అంటే సహ అనమాట సో ఆ పరబ్రహ్మ అంటే ఎప్పటి ద్వేష్యమగ్రాహ్యం ఎక్సట్రా ఎక్సట్రా లక్షణములన్నిటితో కూడుకుని ఏదైతే ఈ నిమిత్త ఉపాదాన కారణ రూపంగా ఉన్నదో అది ఉత్తరక్షణ అక్షరాక్ష అక్షరము అనబడే పరబ్రహ్మ సర్వజ్ఞ సర్వజ్ఞ అంటే సర్వము తెలుసున్నది సర్వజ్ఞానము గలది కానీ అది సర్వీతం వస్తాం కాబట్టి ఇక్కడే కొంచెం భేగాన్ని చూపిస్తున్నారు సర్వము తెలియడం రెండు రకాలు సర్వము సర్వమును సామాన్యంగా తెలుసుకోవడం ఒకటి విశేషంగా తెలియడం ఒకటి ఇవి ఎలాగ ఉంటాయి ఒంటింట్లో కావలసిన వంట సామగ్రి అంతా ఉంటుంది అంటే మిరకగాలు చింతపండు పప్పులు పులి పంచదార అన్నీ ఉంటాయి ఐ నౌట్ ఉంటాయి ఇది సామాన్య జ్ఞానం ఏ డబ్బాలో ఏది ఉంది విశేష జ్ఞానం ఏదో ఉద్యోగం దృహ జ్ఞానం ఉంటుంది ఆయన భార్యకు విశేష జ్ఞానం ఉంది ఆయన కానీ పుట్టింటి వాళ్ళు కావడం ఆలోచించండి ఈ విశేష జ్ఞానం కూడా వీరికి కలుగుతుంది అవకాశం లేదు అప్పుడప్పుడు ఆయన విశేష జ్ఞానం కూడా కలుగుతుంది ఒక ఆయన ఉండాలి కిచెన్ లో అన్నీ ఉండాలని తెలుస్తుంది కానీ ఏది ఎక్కడెక్కడ ఉంటాలో తెలియదు ఒక ఫోటో ఏంటి తెలియదు వాళ్ళ ఇంటే తెలుస్తుంది ఒక ఫోటో రెండు ఫోట్లో ఉంటే పెట్టుకోండి మొట్టమొదటి ఉంటుంది ఆవాలు కావాలనుకోండి నాలుగు డబ్బాలు ఓపెన్ చేస్తే ఆవాలు కనుకోవడం రెండో పూట ఓపెన్ చేసే ఇప్పటికి రెండు డబ్బాలు ఓపెన్ చేసేటప్పుడు కావాలు దొరుకుతాయి మూడో పూట మళ్ళీ వంట చేస్తే ఫస్ట్ డబ్బా ఐదో కావాలి సో సర్వజ్ఞాంత అంటే కాఫాంత జ్ఞానం విశేష జ్ఞానం ఇప్పుడు హిరణ్యగర్భుడు బ్రహ్మకి జ్ఞానాలు లేవండే హిరణ్యగర్భుడి దగ్గర నుంచి హిరణ్య గర్భుడు ఉంటే మళ్ళీ వేరే ఎవరో లేదండి బ్రహ్మనే ఒక విశిష్టమైనటువంటి స్థితిలో హిరణ్యగర్భుడు అంటాం సో ఈ హిరణ్యగర్భుడు సామాన్య జ్ఞానం గలవాడా విశేష జ్ఞానం గలవాడా బోత్ ముందు ఉన్నాయండి ఇక్కడ సర్వజ్ఞ సర్వవితే సో సర్వజ్ఞ సామాన్య సర్వం జ్ఞానాథి ఇది సర్వజ్ఞ తర్వాత విశేషేణ సర్వం వేతి సర్వవితే సో టీకాకారుడు ఆనందగిరి కొంచెం బాగా వ్యాఖ్యానం చేస్తారు జనరల్ గా ఆనందగిరి ఏదో దూరంలో రాసుకుంటే పోతాడు అక్కడక్కడ మంచి పాయింట్స్ చెప్తూ ఉంటారు సో ఆయన ఏమన్నాడంటే ఈ సమష్టి ఉన్నదే ఈ సింగిల్ థింగ్ ఇటీస్ దీన్ని వేదాంతంలో ఏకజీవవాదము అని అంటారు ఈ ముండకానికి చాలా స్పెషల్ దీన్ని నేను అక్కడ ఏకజీవవాదము అనే మాట అక్కడ అన్నానో నాకు గుర్తులేదు ఎందుకంటే నాలుగు రోజుల్లో ముండకాయ ఏం చెప్తాం నాలుగు రోజుల్లోకి రోజు పాయింట్లు ఎన్ని ఏమో పెడితే అన్యాయం అని చెప్తాం సో ఏకజీవవాదము ఏకజీవవాదం అంటే ఇదేదో స్పెషల్ స్కూల్ ఆఫ్ స్థాటం మీరు అనుకోవద్దు అక్కడ వాదశబ్దానికి అర్థం అవుతుంటే అండ్ ఇంపార్టెంట్ ప్రిన్సిపుల్ ఇది ఇది శాస్త్రం దానికి వాదము అని అర్థం ఏకజీవవాదం ఎంత గ్లోరియస్ కాన్సెప్ట్ అంటే ఇప్పుడు నేను ఆ మాట చెప్పండి ఈ దేహంలో ఒక విశిష్ట దేహంతో నేను అని You neno, neno-ane bhavana. Do you feel you are a single thing or you are a combination of many? How do you feel? You are a single person, but a combination of a combination of a combination of a young man. A single man. Right? Everybody feels himself to be a combination of many things. I am a single person. So, బట్ నిజానికి ఆలోచించినట్లయితే ఈ దేహంలో ముఖ్యంగా స్టమక్ లో ముఖ్యంగా గోదావరి డిస్టిక్స్ లో వాళ్ళకి ఎమీబియాసిస్ అనేది చాలా తరచుగా ఉంటుంది గోదావరి డిస్టిక్ట్స్ లో వాటర్ బోర్నింగ్ ప్రాబ్లమ్స్ సో ఎమీబియాసిస్ అంటే అర్థమైతే తెలుస్తుందంటే కాలనీస్ ఆఫ్ బ్యాక్టీరియా ఎమీగా కాలనీస్ నాట్ ఇండివిజువల్స్ కాలనీస్ అవి తరుపులో ఉంటాయి అవి మకాన్ చేస్తూ ఉంటాయి మనం ఎలాగైతే కాలనీ పెట్టుకుని అక్కడ ఇల్లు పెట్టుకునే ఒక జనరేషన్ ఎలా అయితే అలాగే మనం ఆ స్థానంలో కాలనీలో మనం జీవిస్తూ ఉంటే కొడుకులు మన వాళ్ళు ఎవరూ కూడా అక్కడ కాలనీస్ లో నెక్స్ట్ జనరేషను ఆ తర్వాత జనరేషను ఆ తర్వాత జనరేషన్ రెండు మూడు నాలుగు జనరేషన్స్ చేసేపడికి ఆ ఎర్లియర్ జనరేషన్ అనేదాలు స్లోగా పాపం అవి ప్రాణాన్ని ఆ తర్వాత జనరేషన్ అలా ఉంటూ సో ఎన్ని లైఫ్ ఫాల్స్ ఉన్నాయో లేక మీషన్ ఇప్పుడు ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడా కోటింగ్ వ్యక్తులు ఉన్నారా ఇక్కడ ఒకే వ్యక్తి ఉన్నా అదేమిటి ఇన్ని ఉన్నావు ఈ చమీబాల్ జన్ వ్యక్తి హైన్సే వన్ వ్యక్తి అంటే ఇక్కడ మీరు ఫిజికల్ బాడీని బట్టి కౌంట్ చేయొద్దు ఫిజికల్ బాడీ ప్రకారం కౌంట్ చేస్తే ఎన్ని ఎన్ని అమీగాలు లేకపోతే ఎన్ని బ్యాక్టీరియాలు ఉంటే మైక్రోన్స్ ఉంటే అన్ని కౌంట్ చేయాలి మీరు మీరు మంచినీళ్ళు కలుగుతుంటే ఈ గుంట సొసైటీ సొసైటీ ఆఫ్ యాంటీబ మైక్రోన్స్ ఉంటాయి మంచినీళ్ళు నిన్న గాలి పీల్చుకుంటే యుయర్ రిహేవింగ్ ద సొసైటీ సో ది బాడీ మీరు ఫిజికల్ ఫిజికల్ ఇంటివిటీ ఈజ్ వన్ వన్ జీవా అని కనుక మీరు ఈ బాడీలో హండ్రెడ్ క్రోర్ జీరోస్ ఉన్నాయి ఇప్పుడు అలా లెక్క ఇంటరు ఎందరూ అభిమానులు ఉన్నారు దట్ ఈజ్ ది కౌంట్ ఎన్ని ఇండివిజువల్ బాడీస్ ఉన్నాయన్నది కాదు కౌంట్ ఎందరు అభిమానులు ఉన్నారు వన్ దట్ ఈజ్ వన్ అభిమానులు ఎవరిలో ఉన్న బ్యాక్టీరియాలో ఉంది నేనే ఓర్ ఆల్ మూవ్ అవునా డిఫరెన్స్ ఉంది సో ఒక్క అభిమాను ఉన్నది బో దేర్ బాడీస్ స్టిల్ దర్ ఈజ్ వన్ అభిమానం గర్భవతమైన తల్లి ఉంటుంది అక్కడ అభిమాని ఒక్కడే ఉంటారు ఇద్దరు అభిమానం ఉండదు వండి సో ఏదో ఎగ్జాంపుల్ ఇచ్చాను వేను సో ఈ మొత్తం సృష్టికి వెళ్ళండి వన్ అభిమాని అది హిరణ్య గర్భ ఒక జీవవాడు ఒక్కడే కానీ నేను ఒక నిన్న నా మాట ఏంటంటే నిన్ను వేరే కౌంట్ చేసుకోవడం కొరపాటు అని చెప్తుంది అసలు అది ఏకజీవవాదం డోంట్ కౌంట్ ఎవర్ సెల్ఫ్ సెపరేట్లీ ఇట్ ఈజ్ లైక్ నేను స్టాండర్డ్ లో ఎగ్జాంపుల్ ఇస్తూ ఉంటాను మనకు నెట్వర్క్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఉన్నది నెట్వర్క్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఇట్ ఈజ్ వన్ మీరు బెల్బీ అన్నీ పెట్టి ఇక్కడ వెయ్యి ఇక్కడ మినియర్ ఎలక్ట్రిసిటీలు ఉన్నాయి తప్పదు ఎందుకన్నీ వన్ నెట్వర్క్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఈచ్ బల్గ్ ఈజ్ నాట్ వన్ ఎంటిటీ ఈ బల్గులన్నీ కలిపి ఒకటే ఒకరిందో కౌంట్ చేస్తాం ఆ విధంగా ఈ సమస్త జీవులు హిరంజ గర్భుని యొక్క విదరంలో ఉన్నారు హిరంజ ఎంతమంది జీవులు ఉన్నారంటే నేను ఒక్కడినే ఉన్నాను అంటాడు అది వేదాల వస్తుంది ఆయన భయపడ్డట ఏదో ఒక్కడనే ఉన్నారు కదా ఆయన సో అలా కూడా చెప్తారు అంటే ఒక్కడే ఉన్నాడు అని ఒక జీవవాదం కాబట్టి ఈ జగత్తు మొత్తం మీద ఒక్కడే జీవుడు అదే హిరణ్యదర్థుడు అండర్ హీ నోస్ దట్ హీ ఎగ్జిస్ట్ అండర్ హీ హ్యాస్ ది నాలెడ్జ్ టు క్రియేట్ ఆల్సో క్రియేట్ పంచభూతాస్ ఎక్సట్రా దీని ఫోర్ ఆయన జ్ఞానానికి